అవిద్య యొక్క నాశనం గురించి శాస్త్రము మనకు ఈ విధంగా చెప్తుంది అంటే అవిద్య ఏదైతే ఉందో అది విధంగా నాశనం అది మూడు ప్రకారాలుగా నాశనమైతుంది అని చెప్పడం జరిగింది వరాహోపనిషత్తు రెండవ అధ్యాయము అరవై శ్లోకము ఇది మనకు వేదాంత బాలబోధంలో నూట పేజీలో ఉంది మరి ఈ విషయమే అనారబ్ద కార్యేతం పూర్వే తదవధేహ అనేటువంటి బ్రహ్మసూత్రం నాలుగు ఒకటి పదిహేనులో కూడా చర్చించడం జరిగింది మరి ఈ విషయాన్ని స్వానుభవ దర్శలో మనం పూర్వం అభ్యాసం చేసాం కదా అందులో అరవై శ్లోకంలో అంటే నలభై పేజీలో ఈ విషయం చర్చించడం జరిగింది ఇప్పుడు కాస్త ఆ శ్లోకాన్ని వినండి వర మూలము రెండవ అధ్యాయము అరవై తొమ్మిదవ శ్లోకము శాస్త్రేణ్యే బుద్ధి కార్యక్షమా నశతి చా పరోక్షాత్ ప్రారబ్ధ నాశే ప్రతిభాసనాశోే క్రమా నశాత్మ అంటే ఆత్మ యొక్క మాయ ఉన్నదో అంటే బ్రహ్మమునకు సంబంధించినటువంటి ఏ అజ్ఞానం ఉన్నదో ఆ అజ్ఞానం యొక్క నాశనము మూడు రకాలుగా అవుతుంది ఏ విధంగా శాస్త్రే నేత్ పరమార్థ బుద్ధి వేదాంత శాస్త్రం యొక్క అభ్యాసం చేత ఈ కార్య మాయ ఏదైతే ఉండెను పూర్వ అజ్ఞాన కాలంలో ఇది పరమార్థ రూపం చేత అంటే సత్యము రూపం చేత ఏదైతే ఉండనో అది నష్టమైపోతుంది అంటే కార్య సైత మాలు అజ్ఞానకాలంలో ఏ సత్యత్వ బుద్ధి ఉండెనో పరమార్థ బుద్ధి ఉండెనో ఆ పరమార్థ బుద్ధి నష్టమైతుంది ఎప్పుడు వేదాంత శాస్త్ర అభ్యాసం చేత అంటే ఈ మిథ్యా అనిర్వచనీయము అని తెలుస్తుంది అంటే సత్యత్వ బుద్ధి నష్టమవుతుంది మాయా తత్ కార్యంలో ఉన్నటువంటి సత్యత్వ బుద్ధి వేదాంత శాస్త్ర అభ్యాసం చేత నష్టముంది ఇక అనిర్వచనీయ రూపం చేత ఉంటుంది ఇస అనిర్వచనీయ హోనైతే వ్యావహారిక జానీహువి మాయాకి కార్యకరణికి సమర్థత అంటే అర్థక్రియా కార్యత్వం ఉందో ఆ అర్థక్రియా యొక్క బుద్ధి ఏదైతే ఉండనో అది అద్వైతత్వ అపరోక్ష జ్ఞానం చేత నష్టం అవుతుంది కార్యక్షమా నతి చోక్ష అద్వైతత్వం యొక్క దృఢ నిశ్చయం ఎప్పుడవుతుందో బ్రహ్మైవాహం అహమేవ బ్రహ్మ అని ఎప్పుడైతే సంశయ విపరీత భావన రహిత దృఢ అపరోక్ష బ్రహ్మ జ్ఞానం కలిగినప్పుడు ఈ వ్యావహారిక ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవహారికత అంటే అర్థక్రియా కార్యత్వం అంటే ప్రయోజనము సిద్ధించడం అనేది ఏదైతే ఉందో వ్యవహారిక రీత్యా అంటే మనకు ఆకలి అయినప్పుడు అన్నం తింటాము ఆకలి తీరుతుంది దప్పిక అయితే నీళ్లు తాగుతాము దప్పిక తీరుతుంది అంటే ఈ వ్యవహారికమైనటువంటి ప్రపంచము చేత మనకు ప్రయోజనం సిద్ధిస్తుంది ఈ ప్రయోజనం సిద్ధించటం అనేది వ్యవహార దశలో ఉంది అందుకని ప్రపంచం వ్యవహారికము అనిర్వచనీయము అనేటువంటి ఏ బుద్ధి ఉండేనో వ్యవహారిక బుద్ధి అర్థక్రియాకార్యత్వ బుద్ధి ఉండాను అది దృఢ అపరోక్ష బ్రహ్మ జ్ఞానం అయిన తర్వాత అది నివృత్తం ఈ ప్రకారంగా పరమార్థ బుద్ధి సత్యత్వ బుద్ధి వేదాంత శాస్త్రం యొక్క చేత నివృత్తం అవుతుంది అనిర్వచనీయ బుద్ధి వ్యవహారిక బుద్ధి అర్థక్రియాకార్యత్వ బుద్ధి కలుగుతుంది అది కూడా అద్వైత బోధ అపరోక్ష నిశ్చయమైనప్పుడు నష్టమవుతుంది ఇక ప్రారబ్ధ నాసే ప్రతిభాసనా విధంగా అర్ధము ఎదురుగా నిలబడి మన ముఖాన్ని చూసుకుంటున్నప్పుడు ప్రతిబింబము అద్దంలో లేదు అని ఈ విధంగా బాధ అయినప్పటికీ కూడా అంటే మిత్రత్వ నిశ్చయం అయినప్పటికీ కూడా అద్దము మరియు మన యొక్క ముఖం యొక్క సన్నిధి అంటే సమీపత ఎదురెదురుగా ఉన్నంత కాలము బాధితమైనటువంటి ప్రతిబింబం కూడా ఏ విధంగా మనకు కనపడుతుందో అట్లా అద్వైత బోధ అయిన తర్వాత ఈ అర్థక్రియాకారిత్వం అనేటువంటి వ్యవహారిక బుద్ధి నష్టమైనప్పటికీ కూడా బాధితాను చేత ప్రాతిభాషిక రూపంలో ఈ అవిద్య యొక్క లేశమైనటువంటి ప్రారంభ నాశ పర్యంతం ప్రతీతమవుతున్నటువంటి ఈ దేహాదిక ప్రపంచం యొక్క ప్రతిభాష బాధితాను వృత్తి చేత అవుతుంది అంటే ప్రాతిభాషిక సత్తాచేత ప్రతీతి అవుతుంది అది కూడా ज्ञात दर्पण गत प्रतिबिंब के बाधितावृत्ति से प्रातिभाषिक न्यायी इस कार्य सहित माया का जो प्रतिभास देहा पात पर्यत ज्ञानी को प्रती है सो प्रारब्ध के नाश होते नष्ट हो है ప్రారంధం నాసనం కాగానే ప్రతిభాస రూపమైనటువంటి దేహాదిక ప్రపంచం ఏదైతే ఉందో అది కూడా నష్టమవుతుంది అంటే పారమార్థిక సత్తతో ఏదైతే కార్య సహిత మాయ అజ్ఞాన కాలంలో గోచరిస్తూ ఉండనో ఆ పరమార్థ బుద్ధి వేదంత శాస్త్ర అభ్యాసం చేత నష్టమైంది ఆ అజ్ఞాన తత్కార్యం నందు ఏదైతే వ్యవహారిక బుద్ధి ఉండనో అది అపరుక్ష జ్ఞానం చేత నష్టమైతది మరి ఆ పైన ప్రపంచము దేహపాత పర్యంతం ప్రారంధం ఉన్నంత ఏదైతే ప్రాతిభాషిక రూపం చేత ప్రతిభాసమగు అది ప్రారంధ కర్మ నాశనం ఒకట ఆ ప్రాతిభాషిక సత్తా కూడా నాశనం విధంగా ఆత్మ యొక్క మాయ అంటే అజ్ఞానం యొక్క నాశనము ఈ పై శాస్త్రవచనం చేత మూడు రకాలుగా అవుతుంది అని మనకు చెప్పబడింది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి